నిజంగా మానవ దేహము వీడు ఈ దేహానికి అలంకారాలు క్లీనింగ్లు షేవింగ్లు క్రీములు ఎన్నెన్నో చేస్తాయి వస్త్రధారణాలు దానికి మాలలు ఎంత సేవ చేయాలో అంత సేవ చేస్తారు ఆఖరికి దానికి గట్టి అలా సో కాబట్టి ఆ ప్రాణము ఎంత తేడా తీసుకొస్తుంది చూడండి ప్రాణశక్తి ప్రాణము ఆ ప్రాణమే చంద్రుని చంద్రపురుషుడు ఈ ప్రాణశక్తి ఒకటే ప్రాణము అప్పు అప్పుల చేత నిలబెట్టబడుతుంది నీళ్ళు నీళ్ళ చేత నిలబెడతారు ప్రాణాన్ని సో మీరు సరిగారి ఛాందో్యంలో అపోవయ ప్రాణ అంచేతనే భోజనం లేకుండా నీళ్లు తాగుతుంటే బానే ఉంటాయి నీళ్లు తాగుతుంటే సమస్య కాదు భోజనం లేకుండా నీళ్లు తాగుతుంటే సర్ప వాడు బతుకుంటాడు చాలా కాలం బతుకుంటాడు నీళ్లు కూడా మానేస్తే ఇంకెంత కాలం బతక ఎందుకంటే ప్రాణాన్ని నీళ్లు నిలబెడతాయి కాబట్టి ఆ చంద్రుడు చంద్రుడు చంద్రబ్రహ్మ చంద్రబ్రహ్మ అంటే ఎవరు అధ్యాత్మంలో ప్రాణశక్తి ఏ బ్రహ్మ చంద్రునినందు చంద్రపురుషుడుగా ఉన్నదో అదే బ్రహ్మ అధ్యాత్మమునందు ప్రాణశక్తి రూపంగా ఉన్నది కాబట్టి వీడు నిద్రపోతున్నాడు నిద్రపోతున్నా అక్కడ ప్రాణశక్తి ఉన్నది ప్రాణశక్తి నిద్రపోదు ప్రాణశక్తి నిద్రపోయిందంటే ఇంకా వీడు ఊపిరి ఆడకపోతాడు ప్రాణశక్తి నిద్రపోకుండా యాక్టివ్గా ఉంటుంది ప్రాణశక్తికి పేర్లేమిటి ఆ చంద్రబ్రహ్మ పేర్లే ప్రాణశక్తి యొక్క పేర్లు బృహన్ ఓ గొప్ప దాన లేకపోతే ప్రాణశక్తి ఒక దేవత అనుకోండి ఓ గొప్ప దేవత పాండరవాస సంబోధన పాండరవాసాహ ప్రథమా యకవచనం పాండరవాస సంబోధన సో ఓ శ్వేతవస్త్రములు గలవాడా శ్వేతవస్త్రములు అంటే శిల్కు కాదు జలములే వస్త్రముగా గలవాడా అనర్థం సింబాలిక్ అది జలములే వస్త్రము తర్వాత సోమరాజన్ అంటే ఏ ప్రకాశించే దేవత రాజన్న ఏ దేవత చంద్రమండలంలో ప్రకాశిస్తుందో చంద్రపురుషుడుగా అదే దేవత అధ్యాత్మమునందు ప్రాణశక్తి రూపంగా ఉంది కనుక ఆ దేవతకి సోమరాజు అని పేరు హే సోమరాజన్ ఈ మూడు సంబోధనలు ఈ మూడు సంబోధనలతోటి పిలిచాడు పిలిస్తే ఆ ప్రాణశక్తి జవాబు చెప్పాలా అక్కర్లేదా అని ఇప్పుడు చర్చది ఆ ప్రాణశక్తి జవాబు చెప్పాలా సరే ఎక్స్పెరిమెంట్లో ఏమైంది సనోత్తస్థౌ ఆ ప్రాణశక్తి కనుక జవాబు చెప్పే పద్ధతిలో వీళ్ళు లేచి కూర్చోవాలి కదా వాడు లేచి కూర్చోలేరు నేను బాగానే పిలిచాడు బృహన్ పాండరవాస సోమరాజన్ అని పిలిచాడు వాడు గుర్రు పెట్టిన ఉంటాడు పిలిస్తే వాడు లేచి కూర్చోవాలి ప్రాణశక్తి తెలుసుకునేది అయితే లేచి కూర్చోవాలి మీరు పెద్దలు చెప్పండి ప్రాణశక్తి తెలుసుకునేది అయితే ఏమిటవుతుంది ఏడా తెలుస్తున్నావు నేనే ప్రాణశక్తికి తెలిసిపోవాలి తానే పాండవ వాస అని సోమరాజు తానే అని ప్రాణశక్తికి తెలియాలి అప్పుడు ఆ ప్రాణశక్తి ఏం చేయాలి లేకపో లేచి కూర్చోబెట్టాలి దేహాన్ని అంటే లేచి కూర్చోవాలి కానీ వాళ్ళు లేచి కూర్చోలేదు అంటే అర్థం ఏంటండి ప్రాణశక్తి తెలుసుకునేది కాదు అని అర్థమైందా అది ఎక్స్పెరిమెంట్ ఇంత అద్భుతమైన ఆత్మవిచారం నేను ఎక్కడో చూడలేదు ముఖ్యంగా ఈ అజాతశత్రు బ్రాహ్మణులు ఆత్మస్వరూపాన్ని ఆత్మస్వరూపాన్ని నిరూపించటం అది పెద్ద సమస్యది ఎందుకంటే ఇంద్రియ గోచరము కాదు బుద్ధి కాదు అది మీ స్వరూపమై ఉంటుంది దాని గురించి ఏం పాఠం చెప్తారు ఏం చెప్పినా దానికి చేరదు నేతి నేతి ఏం చెప్పినా చేరదు అటువంటి ఆత్మస్వరూపాన్ని ఏదో ఒక దారి కనిపెట్టి ఎంత దగ్గరికి తీసుకుపోవడానికి వీలుంటే అంత దగ్గరికి తీసుకుపోతూ ఉంటుంది ఉపనిషత్ అందు ఉపా ఉపా ఉపా దగ్గర దగ్గరికి కొట్టుకుపోతూ ఉంటుంది ఇది ఈ బృహదారంకంలో ఇది ఒక విలక్షణమైన ఆత్మస్వరూప నిరూపణం అత్యంత విలక్షణం మీకు ఇలా ఎక్కడా కనుక సరే ప్రాణశక్తి ఆత్మస్వరూపము కాదు ప్రాణానికి రాకడా పోకడా ఉంటాయి ఆత్మస్వరూపానికి రావడం ఉండదు పోవడం ఉండదు అప్పుడే చాలా తేడా వచ్చేస్తుంది చూడండి తర్వాత ప్రాణము అంటే చేసేది చేసేది ప్రాణం కానీ ఆత్మ చేసేది కాదు తెలిసేది తెలుసుకునేది ఆత్మ ఎంత తేడాలని మీకు చూపించటానికి దారి నిర్మాణం చేసేస్తున్నారు చూడండి ఇవన్నీ కూడా నేను ముందే ఆంటిసిపేట్ చేసి మీకు చెప్పేస్తున్నా సరే వాడు లేవలేదు పిలిస్తే లేవలేదు అప్పుడు ఆయన ఏం చేశాడు మహారాజు చూడండి తంపానినా ఆపేషం బోధయాంచకార ఆయన మహారాజు కదా ఆయన ఏదైనా చేయగలుగుతాడు వాడు సేవకుడు ఆయన ఏం చేశాడంటే వాడు గురువు పెట్టిన నిద్రపోతుంటే వాడి భుజం మీద భుజం మీదో నడ్డి మీదో చెయ్యవేసి ఇలా గట్టిగా రాపాడించాడు ఆ పేషం అంటే కుదిపేశాడు కొట్టుకున్నాడు నొక్కేసి కుదిపేశాడు అప్పుడు ఏమవుతుంది సహోత్తస్థౌ వాళ్ళు లేచి కూర్చున్నాడు లేచి కూర్చున్నాడు లేచాడు ఇదే ఎక్స్పెరిమెంట్ ఎక్స్పెరిమెంట్ అయిపోయింది ఇంకేదో ఇంకా తర్వాత వాడేమన్నాడు వీడు ఏం చేశాడు ఇంకేమీ లేదు ఇదే ఎక్స్పెరిమెంట్ దీని మీద మొత్తం ఇంకా మిగిలిన బ్రాహ్మణం అంతా కూడా ఈ చర్చే నడుస్తుంది భాష్యకాట్లు తౌహ గాజాత శత్రు పురుషం సుప్తం రాజగృహ ప్రదేశే క్వచిత్ ఆగ్మతు ఆగతౌ వాళ్ళిద్దరు ఇప్పుడు గార్గ్యులు అజాత అజాధిశుత్రుడు పాఠం చెప్పేవాడు గార్గ్యుడు విన్నీ తెలుసుకునేవాడు వీళ్ళిద్దరూ బయలుదేరారు ఆ రాజగృహం అది రాజప్రసాదం దాంట్లో ఏదో చోట ఏదో బయటో వెనకాల ఏదో ఉంటాయి కదా చిన్న చిన్న సర్వెంట్ క్వార్టర్స్ లాగా ఏవో ఉంటాయి అక్కడెక్కడో మొత్తానికి ఒక చోట ఒకడు నిద్రపోతున్నాడు పురుషం సుప్తం ఒకడు నైట్ డ్యూటీ చేసి ఉంటాడు వాడి దగ్గరికి వచ్చారు వీళ్ళిద్దరం వచ్చి తంచ పురుషం సుప్తం ప్రాప్య ఆ నిద్రపోతున్న పురుషుడి దగ్గరికి చేరుకున్నారు ఇద్దరు చేరుకుని ఏతైర్నామభి బృహన్ పాండరవాస సోమరాజన్ ఇేతై ఆమంత్రయాక్రే గార్గ్యుడలా చూస్తున్నాడు అజాత శత్రువు ఆమంత్రయాన్ని చక్రే ఏకవచనం చక్రకు హు కాదు చక్రే చక్రాతే చక్రిదే చక్రాతే కాదు చక్రే సో ఆమ పిలుస్తున్నాడు ఆమంత్రణము అంటే పిలవడం ఏమని పిలుస్తున్నాడు ఆ మనిషి పేరేమిటన్నది అనవసరం ఎందుకంటే ఆ మనిషి పేరు ఉన్నవాడు అక్కడ లేడు ఇప్పుడు అక్కడ ఉన్నది ప్రాణశక్తి ఉంది ప్రాణ మనిషి పేరు పేరున్న మనిషిని నిద్రపోతున్నాడు ఆ పేరు పెట్టి సుబ్బారావు రామారావు పిలిస్తే ఒక పేరు ప్రాణం నిద్రపోవట్లేదు కాబట్టి ప్రాణము యొక్క పేర్లు పెట్టి పిలుస్తున్నాడు ప్రాణము తెలుసుకునేదైతే నన్ను పిలుస్తున్నాడు అని తెలుసుకోవాలి తెలుసుకుని లేపి కూర్చోబెట్టాలి కానీ ప్రాణం అలా చేయలేదు అందుకోసమే అలా పిలిచాడు ప్రాణము యొక్క పేర్లతో పిలిచాడు బృహన్ పాండరవాసహ సోమరాజన్ ఈ మూడూ కూడా ప్రాణదేవత యొక్క పేర్లు ఆ పేర్లతో పిలిచాడు ఇప్పుడు వాడికి తెలియకపోవచ్చు ఆ పేర్లు వాడికి తెలియకపోవచ్చు అండి వాడు తెలివిగా ఉన్నప్పుడు వెళ్ళి ఎర్రబ్రహన్ పాండల వాస సోమరాజన్ అని పిలిచారనుకోండి వాడికి మతిపోతుంది ఏమిటండి ఆ పేర్లు అలా పిలుస్తున్నారు ఆ పేర్లు ఎవరి పే వెళ్ళని ఎందుకంటే ఆ సందర్భంలో నేను ఫలానా పేరు గలవాడను అనే అహంకారము యాక్టివ్గా ఉంటుంది అప్పుడు ఈ అహంకారము యాక్టి యొక్క యాక్టివిటీలో ప్రాణదేవత తెలుసుకునేదైతే అది తెలుసుకుని సమాధానం చెప్పడం అనేది కుదరదు ఎందుకంటే అహంకారం యాక్టివిటీలో కప్పు పడిపోతుంది కాబట్టి ఆ అహంకారము లేకుండా అహంకారం అనుకుండే నామధేయం అడ్డు రాకుండా నిద్రపోయి వారి దగ్గరికి అందుకోసం వెళ్ళారు ఇప్పుడు అక్కడ ప్రాణదేవత ఒక్కటే ప్రాణదేవతే తెలుసుకునే పక్షంలో వెంటనే ప్రాణదేవత తెలుసుకుని లేచి కూర్చోబెట్టాలి అందులో మరి అందులో వీళ్ళందరూ ఉపాసన చేసిన మహాత్ములు వీళ్ళు పిలిస్తే మరి లేచి కూర్చోవద్దా కొంతమంది నేను పిలిస్తే ఆ దేవత పలుకుతుంది అంటాడు ఎలా పలుకుతుందో చెప్పద్దు మరి చూపించద్దు ఎలా పలుకుతుందో నే పిలిస్తే మాతంగి పలుకుతుందంటాడు మాతంగి ఏమిటి మాతంగి అక్కడ మాతంగి అంటే ఏదో పేరు మతంగ మహర్షి యొక్క మాతతో ఏదో ఏదో పురాణంలో ఉంటుంది ఆ మాతంగి నేను పిలిస్తే పలుకుతుందండి అది మీరు పిలిస్తే పలికినప్పుడు కొంచెం మా ఎదురకుండా పిలవండి ఏం పలుకుతుందో చూద్దాం అయితే మీరు ఎదుర్కొన్న పిలవాలి నేను ఉండగానే పిలవాలంట నేను ఒక్కనే తెలియదు మా తంగి పలకదు ఆత్మ పలుకుతుంది ఆత్మకి వీళ్ళు పెట్టుకున్న పేరు మా తంగి ఉంటాయి ఇలాంటిది వాటిని సుతరాము నిరాకరించటేమో మన తాత్పర్యం లేదు మన తాత్పర్యం ఏంటంటే అవి ముందుకు తీసుకెళ్ళి ఇట్లుగా ఉండాలి వివేకానంద స్వామి చెప్పినట్టుగా వెనక్కి లాగేసి ఇట్లా ఉండకూడదు మంచిది సో ఇలా పిలిచాడు మూడు పేర్లు పెట్టి పిలిచాడు ఏవం ఆమంత్ర్యమానోపి ససుప్త ఈ విధంగా మూడు పేర్లు పెట్టి పిలిచాడు ఒకటి కూడా కాదు పిలిచినా కూడా ఆ నిద్రపోతున్నవాడు నిద్రలేవలేదు తం అప్రతిబుధ్యమానం పాణిన ఆపేషం ఆపేషం అన్నది అదొక చిత్రమైన వ్యాకరణ ప్రయోగం దానికి అర్థం ఏంటంటే పునఃపునః ఆపిష్య అని అర్థం అలాంటి ప్రయోగాలు ఏవో ఉన్నాయి వాటికి ఏవో ఎంగులుక్కులనో ఏవో పేరు ఉంది నాకు గుర్తు లేదు అది పునఃపున ఆపిష్య అని ఆపేషం సో పాయం పాయం అంటే పునఃపునః పేత్వా అని అర్థం అక్కడ పాయం పాయం రెండుసార్లు వచ్చింది ఇక్కడ ఒకేసారి వచ్చింది బహుశా వైదిక ప్రయోగం కాబట్టి ఒకసారి వచ్చిందో లేకపోతే ఆ ఒకసారిలోనే అనేక పర్యాయములు అనే అర్థం ఉందో ఏదో ఉంది మొత్తానికి అక్కడ బోధయాంచతిబోధితవాన్ అతను నిద్ర లేవట్లేదు అప్రతిబుద్ధ్యమానంతం నిద్రపోతున్నాడు అతను లేవలేదు అప్పుడు మహారాజా ఏం చేశాడు పాని నా చేత్తో ఆపేషం ఆపేషం అంటే అర్థం ఏమిటి ఆపిష్య ఆపిష్య అని అర్థం అంటే పునః మళ్ళీ మళ్ళీ కదిపాడు ఇలా కుదిపేశాడు కొట్టుకున్నాడు కుదిపేస్తే లేచాడు బోధయాంచటాక అంటే అతన్ని లేపేశాడు ప్రతిబోధితవా తేన సహోస్థవు ఆ విధంగా అపేషణము చేయుట చేత అలా అలా చేత పాపం మనిషి లేచి కూర్చున్నాడు లేచాడు అది ఇప్పుడు దీన్ని బట్టి మీరు ఏమిటి తేలుస్తారు ఇప్పుడు చంద్రబ్రహ్మని చెప్పాడు భాగ్యుడు చంద్రబ్రహ్మ చంద్రబ్రహ్మ అధ్యాత్మంలో ప్రాణశక్తి రూపంగా ఉంది అని అతనే చెప్పాడు అతను చేసిన ఆ ఉపాసనలే ఈ చంద్రబ్రహ్మయే ముఖ్య బ్రహ్మ పక్షంలో ఆ చంద్రబ్రహ్మ లక్షణాలు కూడా మహారాజ్ చెప్పాడు చెప్తే అవునున్నాడు నీకు తెలిసిపోయింది ఇంకో బ్రహ్మని చెప్తా కాబట్టి ఆ లక్షణాలు అతనికి తెలుసున్నవే చంద్రబ్రహ్మయే ప్రాణశక్తి కనుక చంద్రబ్రహ్మయే ముఖ్య బ్రహ్మ అనుకోండి ముఖ్య బ్రహ్మ అంటే అసలు సిసైన బ్రహ్మ అని అర్థం ముఖ్య బ్రహ్మ అంటే ముఖ్య బ్రహ్మ యొక్క లక్షణం ఏమిటో తెలుసునండి చైతన్యం అంటే తెలుసుకునేది అని అర్థం ఏది తెలివియో ఏ తెలివిలో సర్వము ప్రకాశిస్తాయో ఏది సర్వమును ప్రకాశింపజేస్తుందో ప్రకాశింపజేది అంటే అర్థం ఏంటి తెలియట తెలియడమే ప్రకాశించడం ఇక్కడ ఈ దీపాలు ఇవి కావు ఆ దీపాలు కూడా తెలుస్తున్నాయి కదా కాబట్టి ఆ తెలివి అది ముఖ్య బ్రహ్మ ఇప్పుడు చంద్రబ్రహ్మయే ప్రాణశక్తి కనుక చంద్రబ్రహ్మయే ముఖ్య బ్రహ్మ ఆ తెలివి అనే లక్షణం అంటే ప్రకాశింపజేయుట దేనిని ప్రకాశింపజేయాలి ఏదుంటే అది ఏదుంటే దాన్ని ప్రకాశింపజేయాలండి ఇప్పుడు శబ్దం ఉంది బృహన్ పాండర వాస సోమరాజన్ అనే శబ్దాలు పిలిచారు పిలిచినప్పుడు ముందు శబ్దం ప్రకాశిస్తుంది వీళ్ళు తెలివిగా ఉండుంటే ప్రాణబ్రహ్మ కనుక ఆ చైతన్య స్వభావము గలది అయితే శబ్దం ప్రకాశిస్తుంది ప్రకాశించాలి శబ్దం ప్రకాశించడమే కాదు ఈ ప్రాణశక్తి యొక్క పేర్లు అని కూడా పిలవ ఎవడో పిలుస్తున్నట్టు మీకు తెలుస్తుందో తెలుస్తుంది ఏ ఎవో పిలుస్తున్నట్టున్నాడు రా నన్నే పిలుస్తున్నాడేమో అని మీరు ఆగుతారు మళ్ళీ వింటారు వింటే ఆ నన్నే పిలుస్తున్నాడు అంటారు అప్పుడు మీరు ఏం చేశారు వాడు పిలుస్తున్నాడు అనే విషయాన్ని ప్రకాశింపజేశారు తెలుసుకున్నారు నన్నే పిలుస్తున్నాడు అని కూడా తెలుసుకున్నారు అలా మీరు తెలుసుకోగలిగారంటే అర్థం ఏమిటి ఆ తెలివి మీ స్వరూపము ఇప్పుడు ఆ ప్రాణ ప్రాణశక్తికి ఆ తెలివి స్వరూపము అవుతుందా అవదా మీరు చెప్పండి కాలేదు ఒకవేళ ఆ తెలివి అనేటువంటి ఆ సామర్థ్యము ఆ తెలివి అనేది ఆ ప్రాణశక్తికి ఉన్నట్లయితే ఆ ప్రాణశక్తి ముందు శబ్దమును వీళ్ళు బృహన్నని పిలవగానే శబ్దాన్ని అది తెలియాలి ప్రకాశింపజేయుట అంటే తెలియట తెలియాలి ఆ శబ్దము నన్నే పిలుస్తున్నారు అని కూడా తెలియాలి ఈ రెండూ తెలియలేదు ఈ రెండూ తెలియలేదంటే ఆ శబ్దమును ప్రకాశింపజేసేది ప్రాణశక్తి కాదు అని తేలిపోలేదండి ఈ ఉపనిషద్ విచారం ఇలాగే ఉంటుంది బ్రహ్మం తీసుకొచ్చి అధ్యాత్మంలోనే పోషిస్తారు ఇప్పుడు ఉపాసనకి ఉపా జ్ఞానానికి పెద్ద తేడా ఏమిటంటే ఎంత పెద్ద అంటే ఈ తేడాని మీరు గుర్తుపడతానంత వరకు ఈ ఉపనిషద్ విచారము అది పరిపూర్ణం కాదు ఉపాసన భక్తి ఉపాసన అక్కడ ఆ దేవతని మీకంటే భిన్నంగా పోషిస్తారు మీకంటే భిన్నంగా ఉంటుంది దేవత మీరు వేరు దేవత వేరు దేశంలో కూడా భేదం ఉంటుంది మీరున్న చోట దేవత ఉండదు దేవత ఉన్న చోట మీరు ఉండరు మీరు భూలోకంలో ఉంటారు దేవత ఆ లోకంలో ఉంటుంది శ్రీకృష్ణుడు గోలోకంలో ఉంటాడు వీరు భూలోకంలో ఉంటారు కాబట్టి దేశంలో వేరు కాలంలో వేరు పదార్థ రూపంగా లేదు అది ఉపాసనా లేక భక్తి కానీ ఉపనిషత్తు ఏమిటి మీరెక్కడ ఉన్నారో అక్కడే ఆ దేవత ఉంటుంది మీదే ఉంటుంది అధ్యాత్మమునందే ఉంటుంది ఇప్పుడు అధ్యాత్మమునందు ఏమున్నాయి తెలివి ఉన్నది ప్రాణము గలదు రెండు ఏది అసలసిశలైన బ్రహ్మ ఏది అంటే గార్జ్యుణ్ణి అడిగితే ఏమని చంద్రబ్రహ్మ అంటే ప్రాణబ్రహ్మయే ఆయనకి తెలుసున్న బ్రహ్మదండి ఆయనకి తెలియని బ్రహ్మను ఆయన ఎలా చెప్తాడు ఆయనకి తెలుసున్న బ్రహ్మదే కనుక ప్రాణ బ్రహ్మయే ముఖ్య బ్రహ్మ అని చెప్తాడు ఆయనకి తెలుసున్నదేది కనుక ఆ బ్రహ్మకి ఓ పేరు పెట్టుకుంటాం ఈ చర్చలో ఆ పేరు పెట్టింటే గార్జ్యుడికి తెలిసిన బ్రహ్మ అని పేరు అది ఏది ఆ బ్రహ్మ ప్రాణం ఇప్పుడు గార్గ్యుడికి బ్రహ్మ అంటే తెలియాలి తెలిసీదేదో అది బ్రహ్మ కాబట్టి ఇప్పుడు గార్గ్యుడికి తెలిసిన బ్రహ్మ తెలుసుకుంటోందని నిరూపితమైందా తెలుసుకోలేకపోయిందని తేలిందా తెలుసుకోలేకపోయింది అని తేలింది కాబట్టి గార్గ్యుడికి అభిమతమైన బ్రహ్మ గార్గ్యుడికి తెలిసిన బ్రహ్మ అసలు సిసలు బ్రహ్మ కాదు అని నిర్ధారితమైంది ఇప్పుడు అలా వచ్చిన ఇంక ఈ చర్చి ఇలాగే ఉంటుంది ఇంకా ఇంక ఇది ఎంతకాలంగా వస్తుందో నేను చెప్పలేను జనవరి ఫిబ్రవరి అయిపోతుంది మార్చి అయిపోతుంది ఏప్రిల్ అయిపోతుంది అయినా మనం ఈ గాహ్మ అజాతశత్రువు బ్రహ్మ తెలిసిన బ్రహ్మ తెలియని బ్రహ్మ అంటే మనం అలాగే కుస్తి పడుతూ ఉంటుంది దీంతో కాబట్టి మీరు మానసికంగా సంసిద్ధులు కండు మీరు ఎప్పుడైనా ఒక రెండు క్లాసులు మళ్ళీ వచ్చేప్పటికీ నేను ఇంకా అదే చెప్తూ ఉంటా కాబట్టి మీరేమీ చెంత చేయనక్కర్లేదు ఈ గాజ్యుడు అజాతశత్రువు నిద్రలేచాడు నిద్ర లేవలేదు ఇదే చర్చ ఇదే సంగతి మొదలైంది ఈ మొదలైంది మరి ఎప్పటికో తుది ఇంకా అలాగ పేజీలు పేజీలు పొద్దు ఉంటుంది శంకర భగవత్పాదులకి ఆయన లోతును చూసి మనం నేర్చుకోవాల్సిందే తప్ప ఇంకా చేసేది ఏమీ లేదు తస్మాత్ ార్జ్య అభిప్రేత నాస్మిన్ శరీరే కర్తా భోక్తా బ్రహ్మేతి అదే ఇప్పుడు చూడండి ఈ ముందు అసలు కొన్ని మౌలికమైన అంశాలు సెటిల్ చేసుకోవాలి లేకపోతే అవార్డ్డు వస్తాయి మౌలికమైన అంశం ఒకటి ఏమిటంటే ఈ దేహంలో కర్త ఎవరు అంటే నేను అనకూడదు నేను అనుకో గాలి పీల్చేది మీరా కాదు కదా గుండెని లబ్ డబ్బు కొట్టుకునేట్లా చేసేది మీరా కాదు కదా రక్త ప్రసారం చేసేది మీరా కాదు కదా భోజనం తిన్న భోజనం అరిగించేది మీరా కాదు కదా కాబట్టి మీరు ఏది కాదు మీరు అర్థం చేసుకోవాలి మీ ఎందుకు లేదు ఇప్పుడు జుట్టు పెరిగింది జుట్టు పెరిగితే ఆ పెరిగి ఇట్లా నేను అనగలరా అంటారా నేను అని అన్నారు చెమట పట్టింది చెవట పట్టిట్లా చేసింది ఎవరు నేను నేను చెవట పట్టించేసుకుంటున్నాను అని ఎవడైనా చెప్పగలడా కాబట్టి ఎన్నెన్నో క్రియలు జరిగిపోతూ ఉంటాయి వీటన్నిటినీ చేసే కర్త ఎవరు నేను అనకూడదు నేను కాదు మరి నేను కలిపితే ఇంకెవరు ఆ బ్రహ్మ ఏమండి ఇది ఒక విషయం ఆ సెన్స్లో కర్త అనే మాటని వాడతారు ఆ సెన్స్లో ఓకే ఇంకో విషయం భోక్త ఎవళ్ళు కర్తో వాళ్ళే భోక్త అవుతారు భోక్త అంటే ఇక్కడ అర్థం ఏంటో తెలుస్తున్నా మీరు రాసుకోండి సార్ భోక్త ఈక్వల్ అది తెలుగు పుస్తకంలో ఎక్కడో బ్రాకెట్లో పెట్టాను నేను అది ఈ భోక్త అనే మాట తెలియకపోతే మీకు ఈ ఘట్టం అసలు ముందుకే కదా భోక్త అని తెలియాలి బాగా భోక్త అనే పదాన్ని మనలో లోకంలో వెళ్ళిన వాడిని భోక్త అంటారు భోక్త అంటే భోజనం చేసేవాడిని భోక్త అంటారండి అర్థం దానికి ఉంది ఇక్కడైతే అది కాదు కదా ఇక్కడ మొన్న భోక్త ఏమిటి ఇది కాదు కదా తర్వాత ఇంకో అర్థంలో వేదాంతుల అర్థంలో భోక్త అంటే కర్మఫలమును భో అనుభవించేవాడు భోక్త అని మీరు గీతలో అక్కడ వస్తుంది కదా ఇక్కడ అది కూడా కాదు ఎందుకంటే ఇక్కడ కర్మఫలమే ఉందండి వాడు నిద్రపోతున్నాడు నిద్ర లేచాడు ఇది కర్మఫలాన్ని అనుభవించేవాడు కూడా కాదు ఇప్పుడు అర్థం రాసుకోండి భోక్త ఈజ్ ఈక్వల్ టు భోగ్యమును భోగ్యమును ప్రకాశింపజేసేది డూ వద్దు డూ అంటే ఎవడో ఉన్నాడనే ఒక ఫీలింగ్ లాగా ఉంటుంది మనిషిలాగా భోగ్యమును ప్రకాశింపజేసే తత్వము అని రాసుకోండి భోగ్యమును ప్రకాశింపజేసే తత్వము భోగ్యము ప్రకాశింపజేయుట అంటే ఇంకా రాసుకోక్రం తెలుస్తుంది ప్రకాశింపజేయడం అంటే ఈ దీపాలాగా ప్రకాశింపజేయడం కాదు తెలివి తెలిసి చేయుట తెలియుటయే ప్రకాశిం ఇప్పుడు శబ్దం ఎక్కడ ఉంది అన్నారనుకోండి ఎలా తెలిసింది శబ్దం ఉందని ఇప్పుడు ఘటముంది ఎలా తెలిసింది మీకు ఆ దీపకాంతి ప్రకాశింపజేసింది కాబట్టి ఘటం ఉంది అని తెలిసింది శబ్దం ఉంది ఎలా తెలిసింది మీరు తెలియట చేత శబ్దం ఉంది అని తెలిసింది కాబట్టి శబ్దముంది అని ప్రకాశింపజేసింది ఎవరూ తెలివి తెలిస్తే కదండి శబ్దం ఉంది ఏదైనా ఏ ఉంది అనాలంటే జ్ఞాన సాపేక్షం all existence is jnana sapeksha is invariably dependent upon the knowing knowing me the dependent ay untu kabatti aa telivi knowing adhibhokta adhibhogyamu prakashimpa chestu bhogyam edi shabdam avachchu roopam avachchu kala to je, kala dwara bhoga bhoktaiite roopam untundi naluka dwara bhoktaiite rasam చర్మం ద్వారా భోక్తైతే స్పర్శ అవుతుంది ముక్కు ద్వారా భోక్తైతే గంధము భోగ్యము గంధం అవుతుంది కాబట్టి భోక్త ఒక్కటే తెలివి ఒక్కటే అది భోగ్యములను తెలుస్తుంది తెలియట ద్వారా ప్రకాశింపజేస్తుంది మీరు అర్థం చేసుకోవాలి జగత్తులో మీరు లేరు మొన్న నేను ఏదో పాఠంలో చెప్పాను ఉపదేశ సహస్రంలోనూ లేకపోతే భగవద్గీత ఉపదేశ సహస్రంలో చెప్పాను జగత్తులో మీరు ఉండరు ఓహో ఇక్కడ కాదు నేను కాకినాడలో చెప్పాను సందర్శ జగత్తులో మీరుండరు మీ అందు జగత్తుంటుంది మీరు జగత్తు మిమ్మల్ని వెలిగించదు మీరు జగత్తును వెలిగిస్తారు మీరు జగత్తుని ప్రకాశింపజేస్తారు మీరు తెలుసుకుంటే శబ్దం మీరు తెలుసుకుంటే రూపం మీరు తెలుసుకుంటే రసం మీరు తెలుసుకుంటే గంధం మీరు తెలుసుకుంటే స్పర్శ మీరు అలా నిద్రపోతుంటే ఏది తెలియబడదు ఏది ప్రకాశించదు శబ్దం లేదు రూపం లేదు రసం లేదు గంధం లేదు స్పర్శ లేదు మీరు లేచి కూర్చుంటే మీరు తెలుసుకోవడం ప్రారంభిస్తే ఇవన్నీ ఉంటాయి కాబట్టి వీటికి భోగ్యములోని పేరు భోగ్యం అనేందుకు పేరు వచ్చిందంటే మీరు అనుభవించేది ఏదవుతుంది శబ్దమైన అవ్వాలి రూప శబ్ద రూప రస స్పర్శ గంధ వాటిల్లో ఏదో ఒకదాన్ని అనుభవిస్తారండి మీరు శబ్దస్పర్శ రూపదస గంధములే అనుభవింపబడేవి కాబట్టి వాటికి అనుభవింపబడేవి కనుక భోగ్యములు అని పేరు ఆ భోగ్యములను ప్రకాశింపజేసే తెలివి దానికి భోక్త ఇప్పుడు ఆ భోక్త ఎవరు భోక్తయే కర్తం అలా ప్రశ్న ఆ భోక్తయే కర్తం ఆ భోక్త ఎవరు అంటే ఈ దేహంలో ఈ దేహంలో భోక్త ఎవరు అంటే బ్రహ్మ మీరు కాకపోతే ఇంకా బ్రహ్మే కదండి ఆ బ్రహ్మ ఏది ప్రాణశక్తి ఇది గార్గ్యుడి బ్రహ్మ అర్థమైందండి ఇప్పుడు చేసిన ఎక్స్పెరిమెంట్ని బట్టి ఏం తెలిసింది గాగ్యుడి బ్రహ్మ అసలు బ్రహ్మ కాదు అని తేలిపోలేదా అదే అన్నారు శంకర్లక్ష్మణ తస్మాత్ యహ్యాభిప్రేత న నా అసౌ అస్మిన్ శరీరే కర్తాభోక్తా బ్రహ్మేటి ఈ శరీరంలో కర్తా భోక్తా బ్రహ్మ అంటే ఈ కార్యములనన్నిటినీ నిర్వహింపజేస్తూ భోగ్యములన్నన్నిటినీ ప్రకాశింపజేసేది బ్రహ్మ దానికి బ్రహ్మ అని పేరు అధ్యాత్మంలో ఆ బ్రహ్మ గాంధ్యుడు అనుకున్న బ్రహ్మ అయితే కాదు అందువల్ల అందువల్ల అంటే ఎందువల్ల అంటే నేను రాసుంటాను అవన్నీ ఓపిక కూర్చుంది ఓకే సరిపడింది అందువలన ఎందువలన అంటే లేపిన వెంటనే లేవలేదు కాబట్టి ఈ పానీనా ఆపేషం చేస్తే లేచాడు కానీ పేరు పెట్టి పిలిస్తే రేవలేదు కాబట్టి మరి అయితే ఆపేషం అని కుదిపేస్తే ఎందుకు లేచాడు అదంతా వస్తుంది ముందు ప్రాణశక్తి అయితే క భోక్త బ్రహ్మ కాదు అని తెలిసింది అంటే గార్గ్యాభిప్రాయం గార్గ్యుడు అనుకున్న బ్రహ్మ అసలు సిసలైన బ్రహ్మ కాదు నేను వస్తే సాదస్గా రెండు అలా చెప్తున్నా అంటే మీకు ఆ పాయింట్ అందాలని నా తాపత్రయం అంత కంటే చర్చ కథం పునః ఇదమవగమ్యతే అయ్యా మీకు ఈ సంగతి ఎలా తెలిసింది అంటున్నారు పరోపక్షమోని పెట్టావా ఏమీ ప్రశ్ననో పరోపక్షమో ప్రశ్నాని రాశాం ఈ సంగతి మీకు ఎలా తెలిసింది ఈ సంగతి అంటే ఏ సంగతి సుప్త పురుష గమన తత్సంబోధన అనుత్నై అక్కడ మూడు ఉన్నాయి అక్కడ మూడు ఉన్నాయి ఒకటి సుప్త పురుష నిద్రపోతున్న వాడి దగ్గరికి వెళ్ళుట తత్సంబోధన బృహన్ పాండరవాస సోమరాజన్ అని పిలుచుట వాడు నిద్ర లేవకుండుట అనుత్థాన ఇదే కదా జరిగింది మహాభాగ్యం ఏముంది ఇంటేగా వాడు నిద్రపోతుంటే వెళ్ళిది సోమరాజన్ అన్నారు వాడు నిద్ర లేవలేదు కాబట్టి బ్రహ్మ ఇది కాదు అది కాదు నువ్వు ఊరికే అంత నీకు ఎలా తెలిసింది మూడింటిని బట్టి గాజ్యాభిమత్య బ్రహ్మణ అబ్రహ్మత్వం జ్ఞాపితం ఇది ఎవండి గార్గ్యుడేమో ఆ చంద్రపురుషుడే అధ్యాత్మం నుండి ప్రాణశక్తిగా ఉన్నాడో అదే బ్రహ్మని కదా పాప ఆయన అనుకుంటా ఆ గార్గ్యుడు అనుకున్న బ్రహ్మ ఆ ప్రాణ బ్రహ్మ బ్రహ్మ కాదు మాకు తెలిసిపోయింది ఎలా తెలిసింది మేము నిద్రపోతున్న దగ్గరికి వెళ్ళి పిలిస్తే వాళ్ళు లేవలేదు నిద్రపోతున్న వాడి దగ్గరికి వెళ్ళి పిలిస్తే వాళ్ళు లేవకపోతే పాపం గార్గ్యుడు ఇదేదో సాంతిత ఒకటి ఉన్నాయి ఎక్కడో తంతే పళ్ళు వెనకాల కొడితే పళ్ళుకు రాలిపోయేదో సాధిత ఉంది ఆ రకంగా గార్గ్యుడి పాపం ఇది నిద్రపోయేవాడికి గాజ్యుడికి సవలేమిటి ఆ చంద్రుల్లో బ్రహ్మన్నాడు వాడే నాయనుడు ఉన్నాడు నాయో పాపం ఉపాసన చేశాడు ఆ ఉపాసనకి ఫలం కూడా ఉంది పైగా అదేమీ నిష్ఫలమైన ఉపాసన కాదు ఆ ఉపాసన వీడు ఈయన అజాభిశత్తులు నేను కూడా చెప్పుకున్నాడు పైగా చెప్పుకుని అది బ్రహ్మ కాదు అసలు బ్రహ్మ కాదు ఏం ఎలా తెలిసింది అవును మేము నిద్రపోతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి పిలిస్తే వాళ్ళు లేవలేదు కాబట్టి తెలిసింది ఏమండి ఎలా తెలిసింది మీకు ఇది అని ఫ్రెష్గా ఓకే దానికి సమాధానం జాగరిక కాలే యోగాద్యాభిప్రేతపురుష కర్తాభోక్త బ్రహ్మ సన్నిహితకరణేషు అక్కడ ఒక కామ ఉండాలి ఈ వాక్యాలు ఓపిగ్గా ఉండాలి ఇక్కడ నా పుస్తకంలో లేదు అందుకోసం ఉండాలి అల్ల తజాత శత్రువభిప్రేతోపీ శత్రు అభిప్రేత ఇంకో ఎనచి వా వస్తుంది శత్రువభిప్రేతోపీ తత్స్వామి మృత్యేష్ రాజా సన్నిహిత ఇది కొంచెం జాగ్రత్తగా పరిశీలించాలి అంటే నేను జాగ్రత్తగా చెప్పాలి అని అర్థం మీరు జాగ్రత్తగానే ఉంటారు నేను జాగ్రత్తగా చెప్పాలి అని అర్థం ఇప్పుడు భృత్యులు ఉన్నారు సేవకులు ఉన్నారు వాళ్ళ మధ్యలో రాజు ఉన్నాడు ఏమండి సేవకుల్లో కలిసిపోయి ఉన్నాడు కలిసిపోయి ఉంటే ఇదో ఈయన రాజు అని మీరు గుర్తుపట్టలేరు అలా అనుకోండి గుర్తుపట్టలేరు అలా కాకుండా రాజు ఒక్కడూ సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు ఇంకా మృత్యుల్లో కలిసిపోయి లేడు ఆయన ఒక్కడూ కూర్చొని ఉన్నాడు అప్పుడు మీరు ఇదిగో రాజు అని గుర్తుపట్టేస్తారు ఏమండి కాబట్టి గుర్తుపట్టడానికి కూడా ఏ ఇప్పుడు ముఖ్య గుర్తుపట్టినా ఇది ముఖ్య కాదు అని గుర్తుపట్టినా ఎలా గుర్తుపట్టినా అలా కలగాపులకంగా ఉన్నప్పుడు ఏదీ గుర్తుపట్టడం కుదరదు ఆ కలగాపులకంగా ఉన్నదానించి కొంత సెపరేషన్ చేసేస్తే ఆ గుర్తుపట్టడం తేరుతోంది మనం ఒక మంచి ప్రాచీన కాలపు మూవీ ఒకటి ఉంది స్పార్టకస్ అని ఓ ఒకటి ఉంది దాంట్లో హూ ఇజ్ స్పార్టకస్ అతను రెవల్యూషన్ తీసుకొస్తాడు రోమన్ సామ్రాజ్యానికి విరుద్ధంగా హూ ఇజ్ స్పార్టకస్ అని అడుగుతాడు రోమన్ గవర్నర్ అక్కడ వెయ్యి మంది స్లేవ్స్ ఉంటారు వాళ్ళలో స్పార్టకస్ కానివాడు చేస్తు స్పార్టకస్ ఉన్నాడు అక్కడ వాడు ఇంకా చేయొత్తలేదు వాడు ఆలోచిస్తున్నాడు వీడికి చేయొత్తాలా అక్కర్లేదా స్పార్టకస్ కానివాడు చేస్తుతాడు స్పార్టకస్ వేలమోహం వేసి చూస్తూ ఇంకో పది మంది చేతులు ఎత్తుతారు అదే వీళ్ళందరూ ఎత్తేస్తున్నారు ఏమిటని అతను ఎత్తుతాడు కూడా ఎత్తుతాడు ఈ లోపల మొత్తం అక్కడున్న వెయ్యి మంది ఎత్తేస్తారు ఇప్పుడు స్పార్టకస్ ఎవడో ఏం తెలీదు వాడు వేలమొహం వేస్తాడు స్పార్థకస్సును పట్టుకుని శిక్షిద్దాం అనుకుంటే ఇలా అయిందనమాట వేలమోహం వేస్తాడు అప్పుడు వాడు ఏం చేస్తాడంటే దృష్టాంతం ఏదో దృష్టాంతం వాడు ఏం చేస్తారంటే స్పార్థకస్ బాధ్యని బందీ పెడతాడు బందీ పెట్టి ఆమె మెడకి కట్టి ఏదో పెడతాడు పెడితే వీళ్ళందరూ ఇంతకుముందు చేతులు ఉత్సాహంగా ఇచ్చిన వాళ్ళు అయ్యో అని వేలమోహం వేసుకుని చూస్తే అప్పుడు అసలు స్పార్థకస్ లేచి నేను స్పార్థకస్ నేను చెప్తాను సో సంథింగ్ లైక్ దట్ చేయాలి అసలు బ్రహ్మని పట్టుకోవడానికి జాగ్రత్తావస్థలో అన్ని ఇంద్రియాలు పనిచేస్తూ ఉంటాయి తెలుసుకుంటూ ఉంటాయి తెలిసిది ఏది పట్టుకోవాలండి తెలిసిది ఏది అంటే ఒకటంటాడు కన్ను అయితే కన్నే బ్రహ్మ అవుతుంది కన్ను ఒక బ్రహ్మ చెవి ఇంకో బ్రహ్మ ముక్కో బ్రహ్మ ఎన్ని బ్రహ్మలు ఉన్నాయో చూడండి మనస్సో బ్రహ్మ మనస్సు కనుక బుద్ధి నేనో బ్రహ్మ అదో బ్రహ్మ అహంకారం ఉంది వీటన్నిటిని ఎత్తి మీద అదో బ్రహ్మ ప్రాణశక్తి ఉంది ప్రాణశక్తి ఉందిగా అదో బ్రహ్మ చూడండి ఉన్నాను కాబట్టి జాగ్రత్త కాలంలో ఇగో వీటి ఇది ఫలానాది అసలైన బ్రహ్మ చెప్పడం కష్టం ఉంది కదా క్లేశం తెలిసిపోయిందరో చెప్పేచ్చు మహారాజు ఎవరో తెలిసిపోతే ఉన్న మందిలోనైనా మీరు గుర్తుపట్టచ్చు మహారాజెవరోడో తెలియనప్పుడు ఆయన సేవకుల్లో కలిసిపోతే గుర్తుపట్టడం కష్టం అలాగే జాగ్రత్త కాలంలో ఈ ఇంద్రియములన్నీ కూడా తెలిసేసుకుంటూ ఉంటాయి మనస్సు తెలుసుకుంటూ ఉంటుంది బుద్ధి తెలుసుకుంటూ ఉంటుంది అంటే యథార్థంగా అదే తెలుసుకుంటుందని మనకు అనిపిస్తుంది ఆ తాదాత్మ్యం చేత మనస్సే తెలుసుకుంటుంది అనుకుంటాడు మనస్సు చైతన్యం వల్ల మనస్సు తెలుసుకుంటున్నట్టుగా ఉంది అని వీడు అంతలాయక వివేకం ఉండదు జాగ్రత్త కాలంలో జాగ్రత్త అవస్థలో నిద్రపోతున్నాడు అనుకోండి నిద్రపోతుంటే మనస్సు బుద్ధి అహంకారం పంచ జ్ఞానేంద్రియముడు ఏని మీది మైనస్ అయిపోయాయి ఇంకేముంది ఇప్పుడు ప్రాణం ఉంది బ్రహ్మ ఉనో కాదో ఇప్పుడు ఈ ప్రాణాన్ని బ్రహ్మవునో కాదో తేల్చి అందుకోసం నిద్రపోతున్న వాడి దగ్గరికి వెళ్ళేరు అవునండి ఇప్పుడు ఆ వాక్యం చూడండి యథా ఏ విధముగా అయితే నేను నేను వివరిస్తున్నాను జాగరిత కాలమునందు అంటే జాగ్రత్తవస్థయందు జాగ్రత్త అవస్థలో గార్జ్యుడు అనుకున్న బ్రహ్మ గార్జ్యాభిప్రేత పురుష పురుషే బ్రహ్మ గార్జ్యుడు అనుకున్న బ్రహ్మ ఏమిటా బ్రహ్మ ప్రాణ బ్రహ్మీ అదే కర్త అదే భోక్త అదే బ్రహ్మ అని అనుకున్నాడు ఈ గార్గ్యుడు అనుకున్న బ్రహ్మ ప్రాణ బ్రహ్మ ఎక్కడుంది ప్రతి ఇంద్రియంలోనూ ఉంది చూపులో ప్రాణం లేదండి చూపులో ప్రాణం ఉంది ప్రాణం లేకపోతే ఇంకా చూపు అసలు ఇంద్రియాలన్నిటికీ ప్రాణాహని పేరు ఎందుకంటే ప్రాణం ఉంటేనే చూపు ప్రాణం పోయిందని చెప్పడానికి వాడి వాడి ఇలా కళ్ళు తెరిచి ఉంటాయి ఇప్పుడు ఇలా చెయ్యి ఆడించారనుకోండి వాడు ఎందుకు చూడదు ఎందుకు చూడటం లేదండి ప్రాణం పోయింది కాదా చూస్తూనే ఉన్నాడు వాళ్ళు ఎందుకు చూడటం లేదండి ఏం చేస్తారంటే ఈ సినిమాల్లో ప్రాణం పోయింది అని చెప్పడం కోసం కళ్ళు మూసేస్తారు ఎందుకంటే కళ్ళు తెరిచుంటే ఇంకా చూస్తున్నాడేమోనో భ్రమ మూసేస్తే అయిపోయింది ఇంకా చూడటం ఆ విధంగా ఈ గార్జ్యుడి బ్రహ్మ జాగ్ర జాగ్రత్త వ్యవస్థలో వాడు తెలివిగా ఉండి చోటు తిరిగిస్తుంటే ఆ తెలుసుకునే భోగ్యములను ప్రకాశింపజేసే బ్రహ్మ కన్ను కన్ను అవ్వచ్చు ఎందుకంటే కన్నుతో రూపం తెలుస్తాం చెవి అవ్వచ్చు ఎందుకంటే చెవితో శబ్దం తెలుస్తుంది పోనీ ప్రాణమే బ్రహ్మన్నాడు కదా గార్జ్యుడు ఆ ప్రాణము ఇంద్రియములతో కలగాపులకంగా ఉంది సపరేట్ చేయడానికి ఎక్కడా వీలు లేదు ఇది ప్రాణము ఇది ఇంద్రియము అని సపరేట్ చేయడానికి వీలు లేదు అంతా కన్ఫ్యూజింగ్గా ఉంది జాగ్రత్త అవస్థలు కాబట్టి ప్రాణబ్రహ్మయే తెలుసుకునేది అని మీరంటే ప్రతి జ్ఞానేంద్రియంలోనూ ఆ ప్రాణ బ్రహ్మ కలిసిపోయింది మీరు ప్రాణబ్రహ్మను అజాతశత్రువు యొక్క బ్రహ్మ వేరే ఉంది అది ఆత్మ చైతన్యం అది బ్రహ్మ అంటాడు ఆయన చైతన్యం బ్రహ్మ అంటాడు ప్రాణం బ్రహ్మ అంటాడు ఆ చైతన్యం అది కలిసిపోయిందండి ఇప్పుడు కన్నులో ప్రాణముందా ప్రాణం వల్ల తెలుసుకుంటుందా కన్ను చైతన్యం వల్ల తెలుసుకుంటుందా ఎలా చెప్తారు మీరు జాగ్రత్త వ్యవస్థలో ఎలా చెప్తారు ఎందుకంటే కన్నులో ప్రాణము ఉంది చైతన్య బ్రహ్మ ఉంది రెండు ఉన్నాయి రెండూ ఉన్నప్పుడు ప్రాణము బ్రహ్మ అని గాగ్యుడు మాత్రం ఎలా చెప్పగలడు లేదా చైతన్యమే బ్రహ్మ అని అజాతశత్రువు మాత్రం ఎలా చెప్పగలడు కలిసిపోయి ఉన్నప్పుడు కాబట్టి తెలివిగా ఉన్న మనిషిని మీరు ఎక్స్పెరిమెంట్ చేయడానికి పనికిరాడు తథా అజాతశత్రు అభిప్రేయతోపి అజాతశత్రువు అనుకుంటున్న ఆ చైతన్య బ్రహ్మ కూడా తత్స్వామి ఆ దేహేంద్రియములకు ఉన్నది మృత్యుల ఎందు రాజు కలగాపులమైపోయినట్టుగా అది కూడా కలిసిపోయింది అది కూడా సన్నిహితంగానే ఉన్నది చాలా దగ్గరగా అనుభవానికి వచ్చేస్తూ ఉన్నది ఇప్పుడు మనం ప్రాణము అసలైన బ్రహ్మయా తెలివి అసలైన బ్రహ్మయా తెలుసుకోవాలి అంటే ఈ తెలివి కొంచెం దూరమైపోయిన పరిస్థితి చూసి ప్రాణం ఒక్కటే దగ్గరగా ఉంది మనకు బాగా దగ్గరగా ఉంది తెలివి చాలా దూరంగా ఉంది అటువంటి పరిస్థితిని ఒకదాన్ని చూసి ఆ ప్రాణానికి పరీక్ష పెట్టాలి ఇది భోగ్యాన్ని ప్రకాశింపజేసుకుండా చేయాలి పరీక్ష పెడితే అది కూడా భోగ్యాన్ని ప్రకాశింపజేసేస్తే అది బ్రహ్మని మనం తేలిచేయొచ్చు అది ఒకవేళ భోగ్యాన్ని ప్రకాశింప చేయలేకపోతే ఓహో జాగ్రత్త అవస్థలో ప్రాణం ఉన్నప్పుడు ప్రకాశింపజేసింది ప్రాణం కాదనమాట తెలివనే ఇంకో బ్రహ్మనమాట అది ప్రాణంతో కలిసిపోయి మనకు అక్కడ తెలియలేదు అని ఇలా విడతీయచ్చు ఈ వివేకాన్ని స్పష్టంగా మనం తెలుసుకోగలుగుతాం మరి శంకరుల భాష్యము అంటే వివేకానికి పెట్టింది పేరు అది ఇప్పుడు ఎక్స్పెరిమెంట్లు చేసేప్పుడు టెంపరేచర్ మార్చేసి రియాక్టన్స్ మార్చేసి ప్రెషర్ మార్చేసి అన్నీ మార్చేస్తే ఇప్పుడు వచ్చిన రిజల్ట్ దేన్ని మార్పు వల్ల పెరిగిందో దేని మార్పు వల్ల తగ్గిందో తెలియకుండా పోతుంది అందుకోసం కొన్నింటిని ఫిక్స్డ్గా పెట్టి ఒక్కటే మారుస్తాడు వాటిని పిక్చర్లోంచి మనం పక్కకు పెట్టేసినట్టు అర్థం వాటిని మార్చలేదు ఏదో ఒకటే మారుస్తుంది అది తగ్గితే దాని ప్రభావం మనకి తెలిసిపోతూ ఉంటుంది అలాగా మిగతావాతన్నిటినీ దూరంగా పోయాయి ఇప్పుడు లేవేమీను చైతన్యం దూరంగా పోయింది అన్నీ దూరంగా పోయాయి ప్రాణం ఒక్కటే అలాగే ఎదురకుండా ఉండేది ఇప్పుడు ఆ ప్రాణము బ్రహ్మ ఉన్నా కాదా కాదు ప్రాణం బ్రహ్మ కాదు హెమ్మ ముండకమా ఉపనిషత్తులో ఉంది అప్రాణోహ్యమనా శుభ్ర అప్రాణ ప్రాణం బ్రహ్మకాదు అమనా బుద్ధి కూడా బ్రహ్మకాదు అంటే ఈ ఈ ఉపాస ఈ చర్చ నడుస్తుంది మనం రేపు పండించే ఓం పూర్ణముద పూర్ణమిదం పూర్ణముద్యతే